బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో ఈరోజు ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము ఈరోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభావం ఏస్తూ కృస్తూ పరిశుద్ధనామంలో నా హృదయపూర్వక వందనలో తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు ప్రైజ్ లా బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చూద్దాం విశ్వ ప్రభా పర్షున్న దేవ రాణిబిడని నడిపించి వాక్యం ద్వారా మాట్లాడి ఇజ్రాని దేవాన్ని ఇలా కడి మా విమోచన దగ్గర పడింది చేసు ప్రభా వాక్యం ప్రభా లంబరే అలా వాక్యం మాట్లాడి మర్చి పరిశుధాత్మ సహాయం చేసి సైతాలు దయ్యాలు కాల్చి దురాత్మలకు కాల్చి నా దివానికి చూద్దాం ప్రభా సహాయం చేసి మాకు మాట్లాడమని వాక్యం ద్వారా మీరు నడిపించు అమీన్ ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణనాదుడనీవే నా ప్రాణప్రియుడవు నీవే నా ప్రాణనాదుడనీవే యౌవరులేరున కిలలో నీవేనోసర్వము యౌవరులేరు నకిలలో నా దేవా ప్రభువాయసూ నా దేవా నా ప్రభువాయసూ నా ప్రాణప్రియుడవునివే నా ప్రాణనాదుడనీవే నా ప్రాణప్రియుడవునివే నా ప్రాణనాదుడనీవే గానందకారములు నీవే నాకు దీపము గాఢంద కారములో నీవే నాకు దీపము పీకర తూఫానులో నీవే నాకు దుర్గము పీకర తూఫానులో నీవే నాకు దుర్గము నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణ ప్రాణనాదుడ నీవే నా ప్రాణ ప్రియుడవు నీవే నా ప్రాణనాదుడ నీవే చీ కుచింతలలో కృంగినే నుండగా చీకుచింతలలో కృంగినే నుండగా చింతకురీనా చింతలు పాపితి నాచింతకురీనా చింతలు బాపితివే నా ప్రాణ ప్రియుడవుని నా ప్రాణనాదుడని ప్రాణ ప్రియుడవునివే నా ప్రాణ నాదుడ నీవే ఎవ్వరు లేరు నకిలను నీవే నాకు సర్వము ఎవరు లేరు నకిలను నా దేవా నా యేసు నా దేవా నా ప్రభువాసూ నా ప్రాణ నీవే దుడ నీవే ప్రాణ ప్రియుడే ప్రైజ్ లాడ్ అన్న థ్యాంక్ యూ అన్న మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు ప్రైజ్ లా బ్రదర్ ప్రైజ్లా అందరికీ ప్రైజ్లాడు ఏసుక్రీస్తు నామంలో మనము వాక్యంలోకి వెళ్దాము చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్ ప్రాధాన్ చేసుకుందాం స్తోత్రం నైనా ప్రభా వేసే మా ప్రభ నీ బాంలకు వేలా స్తోత్రాలు దేవా దేవాయసం మా ప్రభ ఈ రాత్రికాల సమ్మేణ దేవాయసం అప్రభ నీ వాక్య పరిచయం మేము వచ్చాం మా ప్రభ దేవాయసం పరిశుద్ధ శక్తి నింపండి మా ప్రభ ప్రతి ఒక్క దురాశ మేము దేవాయసం విముక్తి పొందాలి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభ ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని దేవాయస్ మహప్రభ మీకు ఖడ్గం చేత వాడుకోండి మా ప్రతి ఒక్కటి వాక్యంలో దేవాయస్ మహప్రభ మీలో నడిపించండి మా దేవా అబ్రహా ఇసా పియాకుల దేవ మీరే సాయం చేయండి దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైనా దాన్ని వందన స్తోత్రాల దేవా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి దేవాయస్మ రెక్కల కింద భద్రపరిచింది దాన్ని స్తోత్రం మా దేవ మహాప్రభ ఈ రోజు ఎంతో మంది మరణించారు దేవడం సృజలకే దేవామ ప్రభ నీకు ఇంకా నేను జీవించిన దాన్ని స్తోత్రం మహప్రభ నీకే వందనా స్తోత్రాలు దేవాస్మ ప్రభ వాక్యంలో ఎల్చుండే సాయం చేయండి మహప్రభ ప్రతి వినే జ్ఞానం దయచేయండి మహప్రభ మరొకసారి మేము నెమ్మరేసుకుని దేవ దీన్ని కలుసుకునే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ దేవునికి వందనాలు స్తోత్రంలో సో ఆల్రెడీ నేను ఈ వాక్యం నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను నేను సో దాన్నే మరొకసారి అంటే అంత క్లుప్తంగా నేను చెప్పలేదు సో దానివల్ల మరొకసారి నేను మాట్లాడదలుచుకుంటున్నా సో మనం ఆత్మఫలంల గురించి మాట్లాడదాం ఆత్మఫలంలో ప్లస్ శరీర ఫలములు మన అంశ భాగం వచ్చేసి ఈరోజు ఆత్మఫలము శరీర ఫలము దానికి ఎగనేస్ట్గా ఏమేమి ఉన్నాయి ఆత్మఫలంలు అంటే ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ బస్ట్ ఆఫ్ ఫ్లెష్ సో దీనికి మనము ఏమేం చేయాలనేది సో ఈ యొక్క అంశంలో మనం వచ్చేసి చూసాము ఆత్మఫలం అంటే తెలుసు కదా మనకి గలతి ఐదు ఇరవై గలతి ఐదు ఇరవై గలతి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండో చూస్తే లేకుంటే మనము ఫిఫ్టీన్ నుంచి చూసుకుందాము ఇక్కడ ఏం చెప్తుండే థర్టీన్ నుంచి చూసుకుందాం సిస్టర్ మాట్లాడదాను సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడతీ అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడు ఇక్కడ పౌలు భక్తులు ఏం చెప్తాడంటే గలతి సంఘంకి సహోదరు మీరు ఏం చేయాలి స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడతీరి అంటే మనకి ఈరోజు స్వాతంత్రం ఇచ్చింది యేసు సో ఆయన మరణం ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం ఇచ్చినందుకు మనము ఏం చేస్తున్నాం మనం స్వాతంత్రం ఇచ్చిండు ఆ స్వాతంత్రము శరీర క్రియలు ఏతు చేసుకోనకంటే ఈ స్వాతంత్రమును శరీరంతో నువ్వు పోల్చుకోనక మనం ఏం చేయాలి ప్రేమ కలిగిన వారై ఒకటి ఒకడు దాసులైండి ప్రేమ కలిగి మనము ఈరోజు జీవించాలి ప్రేమ కలిగి మనము ఒకనొక్కడు మనము జీవించాలి ప్రేమ ప్రతి ఒక్క దాన్ని కాలతుంది ప్రేమ ప్రతి ఒక్క దాన్ని కాలతుంది జీవపు డంబం కాదు అది సో ప్రేమ కలిగి మనం ఈరోజు జీవించాలి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము మాటలో సంపూర్ణమై ఉన్నది ధర్మశాస్త్రం తెలుసు కదా మనకి మోస ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను వల్లే నీ పొరుగు వారిని చెప్పిండు సో నీ పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణ బలంతో నీ దేవుడైన ఏహోవాను సేవించమని చెప్పిండు సో ఈ రెండు ఆగ్నులను ఏదైనా కూడా ప్రేమతోటి చేయమంటుండు ప్రేమ లేకపోతే ఏం లేదు ఇక్కడ ప్రేమతోటి ఉండమని చెప్తుండు ఇక్కడ యేసు ప్రభు సో యేసు ప్రభు కూడా అందరినీ ప్రేమించిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని మనల్ని ప్రేమించిండు ఆయన ప్రేమించిండు తండ్రి చిత్త ప్రకారం ఈరోజు జరిగించిండు తండ్రి చిత్త చేసిండు తండ్రి ఏది కోరుకుంటే అది ఈరోజు యేసు ప్రభు చేసిండు నిన్ను నన్ను ప్రేమించిండు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ఈరోజు ప్రేమిస్తున్నావు మనం నిన్ను వాళ్ళే నీ పొరుగు ఎలా ప్రేమిస్తున్నావు ఏంటంటే ఎవరికైతే దిగంబరులుగా ఉన్నారో వాళ్ళకు బట్టలు ఇస్తున్నామా మనం ఎవరైతే ఏ దప్పికతో ఉన్నారో వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నామా ఎవరు సంథింగ్ ఈటింగ్ పర్పస్ చాలా ఆకలితో అలమటిస్తారు ఈరోజు జనాలు సో వాళ్ళకి నువ్వు ఒక్క పూటైనా భోజనం పెడుతున్నావాను సో యేసు ప్రతి ఒక్కరిని ప్రేమించిండు ప్రతి ఒక్కరిని ఆయన చూసిండు ఎవరు ఏ కులస్తులని కాకుండా ప్రతి ఒక్క కులస్తులను అప్పుడు ఆ టైంలో శాస్త్రలు పరిశీలనన్నారు ఆయన కూడా ప్రతి ఒక్కరిని ఆయన ప్రేషించకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించిండు ఇక్కడ ఆత్మఫలం ఏమనగా ఇక్కడ చూస్తే మనము ఆత్మఫలాలు చూసుకుందాం ఫస్ట్ తర్వాత మనము ఇక్కడ ఏంటంటే ఆత్మఫలాలు వచ్చి తొమ్మిది ఉన్నాయి ఆత్మఫలాలు తొమ్మిది ఉన్నాయి అండ్ ఆల్సో మనకి ఏంటంటే శరీర ఫలాలు కూడా ఉన్నాయి ఇక్కడ శరీర ఫలాలు ఏం ఉన్నాయి పదిహేను ఉన్నాయి పదిహేను మళ్ళీ మొదలైనవి అన్నాడు ఇంకా చాలా ఉన్నాయి శరీర శరీరేచ్ఛలు మనకు చాలా ఉన్నాయి అనమాట శరీరేచ్చలు చాలా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే శరీరేచ్చలు ఎక్కువన్నాయి కాబట్టి దానికే మనము అడిక్ట్ అవుతున్నాం దానికే మనము మనము దానికి అలవాటు పడుతున్నాం ఈ శరీర లోకాశలతోటి మనం నిండిపోయి అక్కడికి మనము వెళ్తున్నాం లోకంలో త్రిగణికి మనము వెళ్తున్నాం పదిహేను కంటే ఎక్కువ ఉన్నాయి ఇది ఆత్మఫలంలో తొమ్మిదే ఉన్నాయి అనమాట సో తొమ్మిది అంటే మనము పాటించవచ్చు పదిహేను అంటే చాలా ఎక్కువనేవి ఆవిటిని ఈరోజు పదిహేను కంటే ఎక్కువనే మొదలైనవి అని ఇక్కడ చెప్పిరు సో ఆ పౌలు భక్తుడు చెప్పింది కాబట్టి చాలా ఉన్నాయి అవన్నీ ఇక్కడ విశదీకరించలేదు సో ఏంటంటే మనము పదిహేను చూస్తున్నామా లేదా తొమ్మిదిని మనము వాడుతున్నామా ఇక్కడ చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘాశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము సో ఇది ఏంటంటే ఇరవై ఒక్క చూస్తే ఆత్మఫలము ఏమనగా ఆత్మఫలము అంటే మనము ఆత్మలో ఫలించి ఫలము ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అనమాట ఇది ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ మనం ఎట్లా ఆత్మలో మనము ఫలించాలి ఆత్మయందు నిలకడగా మనం ఎలా ఉండాలి పరిశుద్ధాత్మ చేత మనము ఈరోజు ఉన్నము ఆత్మలో ఏ ఏ క్వాలిటీస్ మనలో ఉండాలి ప్రేమ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రేమ సంతోషం ఉండాలి సంతోషం ఇన్ ద సెన్స్ ఆఫ్ దేవుణ్ణిలో సంతోషంగా మనము ఉండాలి సమాధానము ప్రతి ఒక్కరితోటి చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవ్వరితోటి అయినా నీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరితోటి నువ్వు ఈరోజు సమాధానంగా ఉండాలి ఆ యొక్క క్వాలిటీసే మనల్ని ఏసు ప్రభుని పోలిన వారై ఉన్నాము దేవుని పోలిన వారై ఉన్నామని చెప్తున్నావు ఇక్కడ మనం దేవుని పోలి ఉన్నామా ఈరోజు మనం మనం పరీక్షించుకుంటే మనము ఎవరు కూడా ఇటువంటి సమాధానం లేకుండా చాలా మంది ఈరోజు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటురు ఆ సమాధానం పడితేనే మనకి ఈరోజు దేవుణ్ణి ఆత్మఫలంలో మనము ఎదిగ ఎదగనీకి ఆస్కారం ఉన్నది సమాధానము దీర్ఘ శాంతము దీర్ఘ శాంతంగా ఉండాలి దీర్ఘంగా శాంతంగా ఉండాలి దయాలుత్వము దయ కలిగి ఉండాలి మంచితనంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి సాత్వికము ఆశా నిగ్రహము ఆశా పెట్టుకోకుండా ఉండాలి సో విశ్వాసము సాత్వికము ఆశనికం ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు సో క్రీసి ఏసు శరీరమును దాని ఇచ్చలతోనూ అంటే ఈ ఇచ్చలు లేకుండా నువ్వు క్రీస్తు సంబంధంలో శరీరంతో నువ్వు ఉన్నవనుకో నువ్వేంటంటే దురాశలతో ఇవన్నీ సిల్వ వేస్తున్నావు అనమాట ఈరోజు ఆత్మఫలంలో నీలో లేకుండా వెళ్ళిపోతుంది ఆత్మఫలం అనేది నీతో లేకుండా ఈరోజు నువ్వు చూస్తున్నావు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆత్మఫలం తోటి మనం ఉండాలంటే ప్రతి మనము పరీక్షించుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మనం రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా మనము మాట్లాడే ముందు ప్రతి ఒకసారి మనము పరీక్షించుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకొని మనము మాట్లాడాలి ఏంటంటే నేను జాబ్ చేసే దగ్గర ఏంటంటే వంద మంది ఉంటారు వంద నూట యాభై మంది ఉంటారు సో ఎవరితోటి ఏం మాట్లాడినా కూడా మనకు కంప్లీట్ అనేది వస్తుంది సో ఆ ఎగ్జిక్యూటివ్లను మనము ఎలా చూస్తున్నాం మనం ఈరోజు ఆ ఎగ్జిక్యూటివ్ తోటి మనము ఏం మాట్లాడుతున్నాం ఆ ఎగ్జిక్యూటివ్ తోటి మనము ఏమైనా అన్ లాంగ్వేజ్ యూజ్ చేసినాం సో వాళ్ళు అక్కడ కంప్లీట్ ఇస్తారు హెచ్ఆర్ కి కంప్లైంట్ ఇస్తారు సో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళది ఏముంది ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి మనము ప్రేమ పంచాలి ఈస్ట్ ప్రభుని మనలో వాళ్ళు చూడాలి అరే మన స్వరా సార్ అంటే ఇట్లుంటాడరా అట్లుంటాడరా అని నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా చాలా మంది ఏడ్చిర్రు మంచి సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండడు కస్టమర్ మంచిగా డీల్ చేస్తుండే కస్టమర్ కూడా ఏది చెప్తుండే కస్టమర్ తోటి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మనము యూజ్ చేయబోతుండే అంటే వేరే వర్డ్స్ అనేది యూజ్ చేయకపోతుండే వాళ్ళకి మంచిగా మాట్లాడి వాళ్ళతోటి మనము వాళ్ళకి సేల్ కావాలి మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి బిల్ కావాలి అది ఇంత ఉండని ప్రతి ఒక్కటి కస్టమర్ కి కన్విన్స్ చేసి బిల్ చేస్తుంటే అక్కడ ఏంటంటే వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఈర్షబడ్డారు కొంతమంది ఈర్షపడి కంప్లీట్ ఇచ్చి నన్ను అక్కడ వేస్తున్న ట్రాన్స్ఫర్ చేద్దామని చూశారు అయిపోయినా ట్రాన్స్ఫర్ కూడా అయిపోయినా కానీ నేను ఫోన్ అనుకోరు ఫోన్ వీటి జాబ్ పోతుంది వీళ్ళు ఎట్లా రిజైన్ చేస్తారనుకొని కొంచెం మంది ఉన్నారు కానీ మనం ఏమైంది దేవుళ్ళు పట్ల ఉన్న కాబట్టి ఆ యొక్క మైనస్ పాయింటే మనకు ప్లస్ పాయింట్ గా మారింది ప్రతి ఒక్కరు చాలా మంది బాధపడ్డారు ఆయన అక్కడ ఏసినార్లో అయినా ఏసినార్లో కూడా ట్వంటీ డేస్ నేను వర్క్ చేసిన వర్క్ చేసినాక మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే మెయిల్ పెట్టి నన్ను మార్కెటింగ్ ఎడ్ చేసిరు వైపీటీఎస్ కి మార్కెటింగ్ ఎడ్ చేసి ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇస్తే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు అరే ట్వంటీ డేస్ కూడా గాలే సార్ అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇంత పెద్ద పోస్ట్ తోటి వచ్చిరని వాళ్ళు సంతోషపడ పడ్డారు నేను ఎక్కడైతే తల దించుకొని పోయినాను అక్కడ దేవుని బిడ్డలకు దేవుడు హెచ్చిస్తాడు అక్కడ హెచ్చిచ్చిన్నాను సో అందరితోటి సమాధానం ఉండి నేను ఈరోజు వెళ్ళిన అందరితోటి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎవరైతే నాకు విరోధంగా ఉన్నారో అక్కడ నా మీద చెప్పిర్రో సో వాళ్ళని ఏం చేశారంటే దేవుడు ఊరుకోడు దేవుడు వాళ్ళని ఏం చేసినంటే వాళ్ళ ఇంటికా నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే చిన్న నగర్ ట్రాన్స్ఫర్ చేసింది అటువంటి మేనేజర్లు సో అది నేను చేయలే కదా అది అంతా దేవుడు చేసింది సమాధానంతో ఉన్నా ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడినా ప్రేమ కలిగి నేను ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ క్వైరీస్ అని హాలిడేస్ కానీ పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి నేను ఈరోజు వాళ్ళకు ఇచ్చిన వాళ్ళ వాళ్ళకు ఉన్నది అటువంటి అర్హత ఉంది కాబట్టి వాళ్ళకు లీవ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇచ్చారు కూడా వాళ్ళు పట్టించుకోరు ఇవ్వాలని చెప్తారు సో ఇచ్చేసినాం ఇచ్చేసినందుకు వాళ్ళు అటువంటి చేసిరు సో ప్రతి ఒక్క పోస్ట్ లో నన్ను దేవుడు ఈరోజు ఆశ్రయించి దీవించిండు సమాధానంతో ఉండాలి మనము సమాధానము దీర్ఘాశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం సో ఇవన్నీ మనలో ఉన్నాయనుకో మన దేవుని మనము చూస్తూ ఉంట ఏసుముడు మనలో చూడాలంటే ఇవన్నీ క్వాలిటీస్ అనేది మనలో ఉండాలి ఎప్పుడు చూస్తారు దేవుడిని నువ్వు దేవుడిని నమ్ముకొని నీ యొక్క ఏంటంటే నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీ యొక్క ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నువ్వు దేవునిలో ఉన్నందుకు ప్రతి ఒక్క నువ్వు నమ్ముకొని జీవిస్తున్నావు అనుకో ప్రతి నిన్ను దేవుడు హెచ్చిస్తాడు ఎంత తగ్గించుకుంటావు ఎవరు ఏమైనా నేను పట్టించుకోను ఏం కావాలి మనకి రెండు ఆఫ్ సేల్ కావాలి బిల్లు కావాలి స్కీమ్స్ కావాలి అవన్నీ కావాలి ఆ యొక్క దుసుకోవడంతో నేను పోతుండే ఎక్కడ మార్కెటింగ్ అయినా నేను అపార్ట్మెంట్ యాక్టివిటీ ఏది చేసినా కూడా నన్ను తీసుకొని వెళ్తుండే నేను తీసుకొని పోతే నేను ట్వంటీ ఎన్రోల్మెంట్స్ ఫిఫ్టీన్ ఎన్రోల్మెంట్స్ సిక్స్ ఎన్రోల్మెంట్స్ కానీ ఏంటంటే ఉట్టిచ్చే తోటైతే నేను రాలేదు సో ఏంటంటే మలయాళీ అసోసియేషన్ కూడా నన్ను తీసుకోలేదు నా పేరు నామినేట్ చేసి సో పెద్ద దాంట్లో చేస్తుండే స్వరాజు సో మలయాళీ అసోసియేషన్ లో త్రీ ఇయర్స్ నుంచి ఏం స్కీములు ఏం కాలేదు అక్కడ సో ఏంటంటే పోతురు అటెండ్ చేస్తూరు వస్తారు కానీ వాళ్ళకి లక్షలతో కూడిన ఆ యొక్క ఆ యొక్క ఖర్చు అనమాట అక్కడ అక్కడ చేయాలంటే ఓవరాల్ గా సో మెనీ పీపుల్ అంటే పన్నెండు వేల వస్తారు సో వాళ్ళకి నేర్స్ సర్వీస్ సొసైటీ అని ఉంది సో వాళ్ళు ఏం చేసిరంటే నన్ను పిలిచి నన్ను ఏంటంటే మేనేజర్ పిలిచి వాళ్ళు సన్మానం చేసిరు ఆ రోజు సన్మానం చేసిరు షీల్డ్ ఇచ్చారు షీల్డ్ ఇచ్చినాక ఇంకా మన ఆఫీసులకి ఏంటంటే కులుకురు నా గురించి అరే ఇట్లా పోయిండు అట్లా చేసిండు అని సో అక్కడ ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి గాంధీ అక్కడ నేను పోయి స్కీములు చేసిన మూడు స్కీములు చేసిన ఇరవై రెండు సో వాళ్ళు ఏంటంటే మేనేజర్లు అందరూ ప్రతి ఒక్క మేనేజర్ అక్కడ ఏంటంటే కేరళ నుంచి వచ్చిన మేనేజర్ కూడా వాళ్ళు నాకు కంగ్రాచులేషన్ చెప్పారు సో నీ వల్ల ఇక్కడ అవుతుంది సో కీప్ ఇట్ అప్ హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు స్వరాజ్ అని చెప్పారు అది ఏంటంటే అక్కడ కేరళ వర్క్ హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళింది సో వెళ్ళినందుకు వాళ్ళకి ఏంటంటే నాకు ఆ యొక్క మార్కెటింగ్ లో ప్రతి ఒక్క దాంట్లో నాకు ఆ యొక్క పోస్ట్ అనేది ఈరోజు ఇచ్చిరు ఇచ్చినందుకు దేవునికి వందనాలు సో ఏంటంటే మనము సమాధానంతో ఉండి ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలి వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా తిట్టని మనకి తిట్టింది మనకు రాదు మనం ఏంటంటే తిట్టిరనుకో వాళ్ళకే పోతుంది అనమాట సో ఎంతో మంది ఎన్నో మేనేజర్లు నాకట్ట మేనేజర్లు వాళ్ళు ఎంతో ఎంతగానో నా వెనకాల తిట్టుకున్నారు ఇట్టుకున్నా కూడా నేను ఏం చేయలేదు నాకు అనవసరము ఏం కావాలి మనకి ఏం కావాలి మనకు జాబ్ కావాలి ఇక్కడ పంపిస్తే అక్కడ వెళ్తా వేసిన గారు కొంచెం ఫోర్ కిలోమీటర్స్ నాకు దూరం అవుతుండే మా ఇంటి దగ్గర నుంచి అయినా కూడా అది ఏంటంటే ట్రాఫిక్ ఏరియా లేదు ట్రాఫిక్ ఏరియా లేదు కాబట్టి నేను సాఫ్గా వెళ్ళిపోతుండే అక్కడ సుమారి కూడా అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ ఏరియా లేదు కాబట్టి నేను త్వరగా వస్తుంది త్వరగా పోతుండే సో ఏంటంటే ట్వంటీ డేస్ వరకు అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేషన్ చేశారు ప్రతి కష్టమర్ చూసిన సో ఏంటంటే పెద్ద పోస్ట్ వచ్చింది మనకి ఏంటంటే అందరికంటే మంచి పోస్ట్ వచ్చింది కానీ ఏంటంటే శాలరీ విషయం కూడా వాళ్ళు మాట్లాడుతురు సో ఇది దేవుణ్ణిలో ఎదిగినందుకు చాలా థ్యాంక్స్ ప్రతి దేవుడు సమాధానంతో ఉన్నందుకు అందరినీ ప్రేమించినందుకు నాకు ఈ పోస్ట్ ఇచ్చింది నేను సో అయితే ఇవి ప్రతి ఒక్కరితో మనము సమాధానం ఉండాలి దీర్ఘశాంతం దయాలత్వం మంచితనము సో ఇవన్నీ మనము యూజ్ చేసినాం అనుకో దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు ఎక్కడైతే తగ్గినమో అక్కడనే మనకు ఆ యొక్క అని ఇస్తారు ఇక్కడ ఏంటంటే మనం చూస్తే ఇంకొకటి మనము శరీర ఆశలు చూద్దాం ఈరోజు శరీరాశలు వచ్చేసి పదిహేను ఉన్నాయి అయితే మీరు ఒక్కో ఫోర్టీన్త్ వర్డ్స్ చూద్దాం సిస్టర్ ధర్మశాస్త్రం అంతయ్యో నీ పొరుగు వాడిని అని ఒక్క మాటతో సంపూర్ణమైనది అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించినడలా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకోనడు అయితే మనం ఏం చేస్తున్నాము ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినడలా మనం ఒకరినొకరు కొట్లాడుకొని ఒకరికొకరు మనస్పర్ధలు చేసుకొని ఒకరినొకరు భక్షించుకుంటున్నాం ఒకరినొకరు తింటున్నాం మీరు ఒకరి వలన బొత్తిగా నశించదురేమో అని మనం నశిస్తున్నాం అక్కడ మనము చూసుకోవాలి నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ఆత్మానుసారంగా మనం ఈరోజు నడుచుకోవాలి ఆత్మానుసారంగా మనం ఉంటే శరీరేచ్ఛ అనేది నెరవేర్చరు సో శరీరేచ్ఛలు మనము నెరవేర్చకుండా ఉండాలంటే నువ్వు ఆత్మపూర్ణుడై ఉండాలి ఆత్మానుసారుడై ఈరోజు మనము జీవించాలి దీవుల్లో మనం ఆత్మానుసారంగా ఉన్నాం అనుకో మనకేంటంటే శరీరేచ్ఛను మనము మర్చిపోతాం శరీరము ఆత్మకును ఆత్మకు శరీరంకును విరోధంగా అపేక్షించును శరీరం వేరు ఆత్మ వేరు అవి విరోధంగా రెండు దాని పని చేస్తుంది శరీరం పని శరీరం చేస్తుంది ఇవి ఒకదాని వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏవి చేయనిత్తురో వాటిని చేయకుందరు అంటే ఏవి మనము చేస్తామో అవే అవి చేస్తున్నాడు ఆత్మ పని ఆత్మ చేస్తుంది శరీరం పని మనము శరీరం చేస్తు ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరంతో మనము జీవించాలి మన యేసు ప్రభు కూడా ఈరోజు శరీరంతో ఇక్కడ వచ్చిండు శరీర దారి అయి మన మన మధ్యలో మానవ రూపకంగా ఈరోజు వచ్చిండు వచ్చి ఆయన పని ఆయన నెరవేర్చుకొని వెళ్ళిండు ఆయన బలియాగంగా మనకి ఈరోజు బలి అయిపోయి మనకేం చేసిండు మనకు పాప విమోచన ఈరోజు కలిగించిండు మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆయన పాప విమోచన మనం ఏం చేస్తున్నాం మనం మనము జీవిస్తున్నామా మనం ఇంకా ఎక్కడ వెళ్తున్నాం మనము మన గమ్యం ఏంది మన గోల్ ఏంది నెక్స్ట్ మన గోల్ అనేది ఏంది మనము దేవుల్లో వండుకుంటూ దేవుల్లో చేస్తూ మన శరీరేచలకు కూడా మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నామా శరీరేచలకు కూడా మనము సహకారం ఏంటంటే మనము ఇస్తున్నామా శరీరేచన కూడా మనము రెచ్చగొడుతున్నామా మనం ఆత్మను ఆత్మ పూర్ణులై ఉండాలి ఆత్మలో ఉంటే మనం శరీరేచలకు త్రావు శరీరేచలకు త్రావీయమని సో ఈరోజు ఆత్మపూర్ణమై మనం ఉంటున్నామా సారగా మనం ఈరోజు నడుస్తున్నామా మనం ఏ రీతిగా మనం ఈరోజు నడుచుకుంటున్నాం అయితే మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఇలా ధర్మశాస్త్రముకు లోనైన కారు మనం ఆత్మ నడిపిస్తే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కాల్యంలో ఏమైనాయి స్పష్టమైనవి అవే శరీర కాల్యము గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆత్మఫలములు అయిపోయినాయి ఇప్పుడు శరీర కార్యములు మన శరీర కార్యములు మనం ఏమున్నాయి మనకి వచ్చేసి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయి అనమాట విగ్రహారాధన ఉంది శరీర కార్యములు ఏమనే ఏమనగా అపవిత్రత అపవిత్రంగా లేకపోవడము కామకత్వం కామంతో ఉండడము విగ్రహారాధన విగ్రహారాధన చేయడము వ్యభిచారము వ్యభిచారం చేయడము ద్వేషములు ద్వేషించుకోవడము కలహములు కలహ ప్రియులు అంటే కలహము అంటే వేరులకు వాళ్ళకు వాళ్ళు కలహం పెట్టడం ఎన్ని మాటలతోటి మత్సరములు అంటే మచ్చలములు క్రోధములు అంటే కోపములు కక్షలు ఒకరి మీద ఒకటి కక్ష పెట్టుకోవడము భేదము చూపెట్టడము భేదములు విమతములు మతంలు మతములను విమతంగా చేయడం అనమాట అసూయలు అసూయ పెట్టుకోవడము మత్తతలు మత్తత అంటే మతలతో అల్లరితో కూడిన ఆటపాటలు వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకునరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఇవన్నీ మనలో ఉన్నాయనుకో ఇవన్నీ ఆల్మోస్ట్ అందరి అందరి చేత ఉన్నాయి మనం ఏంటంటే మనం క్రైస్తవులం కాబట్టి విన స్మాల్ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మనం అమ్మ నాన్న అనేది నేర్పిస్తారు సో ప్రతి ఒక్కరు మనకు నేర్పించిరు ఎట్లా ఉండాలి ఎంతో క్వాలిటీగా ఉండాలి ఏమేం చేయాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ప్రయాళత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహం ఇవన్నీ మనలో నేర్పించి అవన్నీ నేర్పించినాక కూడా మన సాతన్ గారు ఊకోడు కదా ఇవన్నీ నేర్పిస్తుంది సాతాన్ గారు మనకి అవి కూడా కాకుండా ఇవి పదిహేను కంటే ఎక్కువ ఉన్నాయి సో అవిటిని మనం ఈరోజు పాటిస్తున్నాం పదిహేను కంటే ఎక్కువ వాటిని పాటిస్తున్నాం కానీ తొమ్మిది ఉన్న దాన్ని మనము వెల్లిస్తున్నాం తొమ్మిది ఉన్న దాన్ని మనం ఈరోజు పాటిస్తే దేవుని రాజ్యంలో నీకు ఈరోజు స్థలం ఉంటుందని చెప్తున్నాం మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఏంటంటే లోకం తట్టు ఎక్కువ ప్రియమైపోయింది ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏది ధరించుకుందమా నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి ఈరోజు చింత వాటి గురించి చింతపడకండి ఏం చేస్తుంది నీ పర్వకముందండ్రి నీకు ఈరోజు చూసుకుంటాడు వాటి గురించి ఎందుకు చింతిస్తుంది మీరు పక్షులు ఏం చేస్తున్నాయి విత్తవు కోయవు వంటను కానీ వాటిని దేవుడు దాని కడుపును నింపుతుంది ఈరోజు అటువంటి నువ్వు దేవుళ్ళు ఉన్నావు నువ్వు కూడా కోసుకో ఏం చేయకుండా ఇటువంటి వాటిలో నీవు ఉంటే దేవుని పోలిన వారై ఉంటే నిన్ను కూడా దేవుడు ఈరోజు చూసుకుంటుడు ఈ పదిహేను కంటే ముఖ్యం అనమాట ఈ తొమ్మిది ఆత్మఫలంలో నువ్వు ఉంటే నువ్వు ఈరోజు దేవుని చెంతకు నువ్వు వెళ్తావు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటావు వీటిని గూర్చి నేను మున్పు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయివారు దేవుని రాజు మనకు స్వతంత్రించుకున్నదని మీతో స్పష్టంగా చెప్తున్నాను ఇవన్నీ చేస్తే ఏం చేస్తున్నావు దేవుని రాజావు నువ్వు ఈరోజు స్వసరించుకున్నావు దాంట్లోనే నువ్వు మరిగిపోయి కుళ్ళిపోయి పాపం పరిపక్వమై మరణం ఉండదు నువ్వు పాపం వేసుకుందా సో మరణం నువ్వు వెళ్ళిపోతున్నావు అయితే ప్రతి ఒక్క దాంట్లో మనము జాగ్రత్తగా ఈరోజు ఉండాలి జాగ్రత్త ఉండి ఏం చేస్తున్నాము ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు మనం చూసుకుంటే మన దేవుడు స్తారు ఎవరైనా మన నన్నీ కానీ ఎవరైనా దేషించుకుని ఎవరైనా రీతిగా జీవిస్తున్నామా దేవుని యొక్క రీతిగా మనము ఈరోజు జీవిస్తున్నాము చూసుకోవాలి ఒకసారి రోమన్ రోమ రోమన్స్ ఎనిమిది ఇప్పుడు చేస్తున్న వారికి శిక్షణ విద్య లేదు ఇంకో ఏ శిక్ష విధి ఉండదు ఏ శిక్ష లేదు శిక్షణ ధర్మశాస్త్రము జరగకపోతే పాపముడు వాయిస్ సరిగా రావట్లేదన్నా సరిగ్గా వినిపించట్లేదన్నా వినిపించట్లేదు ఇప్పుడు వినిపిస్తుందన్నా ఓకే ఆత్మ యొక్క నియమ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రం దేవుని చేయలేకపోయిన దాన్ని దేవుడు చేశాను శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించటే నడుచుకోను నడుచుకొని మన అందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారంతో పంపి అండ్ ఆ శరీరం అందు పాపం మనకు శిక్ష విధించాను సో ఈ రోజు నిన్ను నన్ను దేవుడు ఈరోజు మరణం చేత మనల్ని లేవడు నిన్ను రక్షణ ఇచ్చింది కాబట్టి మనం ఇంకా పాపడు తినట్టు మనం విగ్రహారాధన ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఏంటంటే జా అవసరము క్రోధము కక్షలు బీదములు మితములు అసూయలు మద్దతులు అల్లరితో ఆట పాటలు ఇవన్నీ మన మన శరీరంలో ఉన్నాయనుకో శరీరంలో మనకు తన సొంత ఈరోజు పంపించండు ఇవన్నీ నువ్వు చేయాలని ఆయన సొంత పంపించి పాప శరీర కాలంతో పంపి ఆయన శరీరం అందు పాప ఆయన పాపం చేస్తే ఆయన ఈరోజు శిక్ష పడండి ఏ పాపం పెరుగానే ఈరోజు శిక్షసారి మనం ఏంటంటే మనం ఏ ఫామ్ చేసామో దాంట్లో మనం ఈరోజు మాట్లాడతాం ఏం మాట్లాడతాము ఏంటంటే ఆయన పోయినాక వాని గురించి టాపిక్ నడుస్తుంది మనం ఆఫీస్ లో ఉన్న ఎక్కడ కూడా ఎవరైనా మనతో మాట్లాడి వెళ్ళిపోయేదానుకో నెక్స్ట్ టాపిక్ అనేది ఏం చేస్తుండడు మన ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుతుంటారు అంటే ప్రతి ఒక్కరు హిందూస్ అయి ఉండే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు హిందూసే కానీ క్రిస్టియన్సే కానీ మనకేంటంటే క్రిస్టియన్స్ ఇంకెక్కువ పాపంలో ఈరోజు చిక్కబడుతున్నారు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు చేయడము ఏంటంటే అయిపోతుంది క్రిస్టియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఆత్మానుసారమైన మనసు జీవము ఆత్మ మనసు జీవమునకు సమాధానమై ఉన్నాము ఏదైతే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది శరీరానుసారంగా ఉన్నవనుకో దేవునికి విరోధి అయి ఉండవు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రము లోబడ నేరదు ఏ మాత్రము శరీరానుసారంగా ఉన్నవనుకో ప్రతి ఒక్క దాంట్లో నీకు నష్టం చేయకూడదు నువ్వు అభివృద్ధి చెందుతో అట్లనే నువ్వు ఆ యొక్క క్రియలతో కొట్టుకొని పోయి నువ్వు చనిపోతున్నావు సో అటువంటి క్రియలు ఉన్నాయనుకో ప్రతి రోజు నుంచి మనము మార్చుకోవాలి ఈ రోజు నుంచి మనము అంటే చూసుకున్నట్టు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో మనం ఈ రోజు అర్థం చూసుకోవాలి మనం ఏమేమి పాపం చేస్తున్నాము ఏమేమి దృష్టక్రియలు చేస్తున్నాం ఎవరితో ఏం మాట్లాడుతున్నాము ఎవరిని చూసి మనము ఏం చేస్తున్నాం అనేది ఈరోజు మనము పరీక్షించుకోవాలి కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని సంతోషపరచాలంటే అనేక ఆత్మపూర్డై ఉండాలి శరీరంతోనూ ఉన్నాం అనుకో శరీర స్వభావం గలవారు దేవుని ఏం చేస్తుండ్రు సంతోషపరచ నేరరు సంతోషపరచలేము శరీర స్వభావం గలవారు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభం గలవారు కారు దేవుని ఆత్మ ఏం చేయాలి మనలో నివసించిన ఎడలా దేవుని యొక్క స్పిరిట్ మనలో నివసించాలి దేవుని యొక్క ఆత్మ మన నివసిస్తే శరీర స్వభం గలవారు కారప్పుడు ఆత్మస్వభం గలవారే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన కాదు క్రిస్ ఏ యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆయన వాడవు కావు లేనివాడైతే ఆయన కావు క్రీస్తు మీలో నున్న ఎడలా మీ శరీరము పాప విషయమై మృతమైన మీ ఆత్మ నీతి విషయమై జీవం గలది క్రీస్తు మీలో నున్న ఎడలా క్రీస్తు ఉంటే క్రీస్తు శరీరం మనం ధరించి నువ్వు పోతే పాప విషయమై ఏం చేస్తామో పాప క్రియలు మనలో ఉండవు మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అయితే నీతి విషయమై ఈరోజు మనము జీవం కలిగి ఉంటాము క్రీస్తు మనం ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ క్రీస్తు యొక్క ఆత్మను సంపాదించుకోవాలి క్రీస్తు యొక్క క్రియలను క్రీస్తు ఏం చేసిండో క్రీస్తు ఆత్మ ఫలాలను మనం ఈరోజు ఫలించుకోవాలి ఆత్మ ఫలాలు మనం ఫలిస్తే ఆత్మ ఫలంలో మనం ఫలిస్తే క్రీస్తు మీలో ఉంటాడు క్రీస్తు మీలో ఉండి ప్రతి ఒక్కరికి నువ్వు ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం కలగ కలగల వారు వారిగా మనము ఈరోజు ఉంటాము ప్రతి ఒక్క దాంట్లో మనము ఎదగడానికి ఆస్కారం ఉంది ఒత్తిలలో నుండి ఏసును లేపిన వాణి ఆత్మ మీలో నివసించినటల్లా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చాలా మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేడు మృతుల నుండి ఏసును లేపిన వాడిని ఆత్మ మృతుల నుంచి యేసు ప్రభు మూడో దినంలో పునరుత్డై లేచాడు ఆ లేచిన ఆత్మ మనలో ఉంటే యేసు ప్రభు శరీరంతో మనము ఉన్నామనుకో యేసు ప్రభు యొక్క ఆత్మతో మనము జీవించినాం మీ శరీరం కూడా మిలో నివసించి చున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను ఆయన లేచి మనకు పునరుత్థానం ఇచ్చిండు ఆ యొక్క ఆత్మ మనలో ఉంటే మనం ఇంకా పునరుత్థానం ఇచ్చి ఇతరులకు కూడా మనము పునరుత్నంగా మనం చేయని ప్రతి ఒక్కరికి నువ్వు ఏం చేస్తావు హౌ లివింగ్ హౌఆర్ స్టేయింగ్ ఎట్లా నువ్వు నిలబడుతున్నావు మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తావు అనమాట కాబట్టి సహో శరీరానుసారంగా ప్రవర్తించము శరీరకు రుణస్థులం కాము ఎక్కడ మనము శరీరానుసారంగా ప్రవర్తించదు ఆత్మానుసారంగా ఈరోజు ప్రవర్తించరీరం ఏం చేస్తున్నాము శరీరంకి ఏమి చేస్తలేము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన డలా వారు ఎందుకు గాని ఆత్మ చేత శరీరం చది నేడలా ఏం చేస్తున్నాము ఈరోజు శరీరానుసారంగా ఎక్కువ మంది ఈరోజు జీవిస్తున్నారు ఎనీ చర్చ్ కానీ ఎక్కడ పోయినా కూడా శరీరానుసారంగా ఈరోజు జీవిస్తున్నాడు ఏమంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం ఏమంటే ఒక అమ్మాయి చర్చికి వెళ్ళింది చర్చికి వెళ్ళి చూసింది చాలా వారాల నుంచి వస్తుంది వస్తుంటే కానీ ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారంటే చర్చిలా ప్రతి ఒక్కరు బైబుల్ చదువుతలేరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు సెల్ ఫోన్ లో వాట్సాప్ చాటింగ్ ఇంకొకరు నిద్రపోతురు ఇంకొకరు ఏం చేస్తారు ఇంకా చాటింగ్ ఇస్తారు కూర్చొని ఏమని వస్తున్నారు ప్రతి ఒక్కరు చాటింగ్ చేసుకుంటారు కొందరు చెట్ల దగ్గర కూర్చొని ఆడుకుంటారు కొందరు పిల్లలు అల్లరి చేస్తున్నారు అయితే చెప్పింది అంటే ఫాదర్ గారు ఫాదర్ గారు నేను ఇంకొకసారి నేను చెప్పికి నెక్స్ట్ వీక్ నుంచి రానని చెప్పి చెప్పిందమ్మా ఎందుకు ఇటు ఇట్లా అందరూ అలర్ చేస్తారు కొంత కొందరు వాట్సాప్ చాటింగ్ చేస్తారు ఎవరు మీరు మెసేజ్ చెప్పినప్పుడు ఆ మెసేజ్ ను వింటలేరు వీళ్ళు సో నేను చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు నేను చెప్పాను సో అయితే ఆయన ఒక పని చెప్పి చెప్పింది సార్ నువ్వు ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ పోసి సో ఈ గుడి చుట్టూ మూడు మూడు సార్లు తిరుగు ఒక్కో చుక్క కూడా కింద పోకుండా అని చెప్పాను సో ఆ దానికి ఆ అమ్మాయి ఓకే అన్నది ఓకే అని మూడు మూడు చుట్లు తిరిగింది ఒక్కో చుక్క కూడా పోలేదు పోకుండా అతనికి అప్పయ చెప్పింది సో ఒక్కో చుక్క కూడా ఎందుకు పోలేదు అడిగినందుకు ఏం చెప్పి పిల్ల కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ వీసి కాకుండా మనం ఆ గ్లాస్ అనేది గట్టిగా పట్టుకో తిరిగినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే సో ఆ ఇచ్చినప్పుడు అంటే నువ్వు చర్చికి వచ్చినప్పుడు వీళ్ళని ఎవరిని నువ్వు పట్టించుకోకు ఎవరు మాట్లాడుతురు ఎవరిని నిద్రపోతురు ఎవరు ఆడుకుంటారు ఏ పిల్లలు లల్లు చేస్తారు అనేది వాళ్ళు పట్టించుకోకు నువ్వు ధ్యానం ఎక్కడ ఉండాలి వాక్యం నీ ధ్యానం అంతా ఎక్కడ మీద ఆ సారాంశం మీద ఏసు యొక్క వాక్యం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఇంటలేరు కానీ నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు ఇంటావు సో నెక్స్ట్ వీక్ నుంచి యొక్క ఏంటంటే నాన్ సెన్స్ థింగ్స్ అన్ని నువ్వు మా ఇండ్లకెళ్ళి తీసేసి ప్రతి ఒక్కటి ఏదైతే శరీరాశలు ఉన్నాయో అవన్నీ నువ్వు దేవుని యొక్క ఆత్మఫలం రావాలంటే దేవుని తట్టు నువ్వు తిరుగు దేవుని తట్టు నువ్వు చూడు దేవుని తట్టు నువ్వు ఆరాధించు దేవుని తట్టు నువ్వు ప్రార్థించు అప్పుడే కానీ నువ్వు ఈ యొక్క కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా నువ్వు ఉంటావంటే అప్పటి నుంచి ఆ పాప ఏం చేసిందంటే ఎవ్రీ టైం సండే వెళ్తుంది మంచిగా నోట్స్ రాసుకుంటుంది ఎవ్రీ టైము ఇంకా ఎదుగుతుంది బాప్తిష్టం కూడా తీసుకుంటుంది సో అటువంటి గుణగాలు మన ఉండాలి ఏదో ఒకటి మనకు డిస్టర్బెన్స్ అవుతుంటది ఏదో మనల్ని ఆకర్షిస్తుంటది శరీరాశ జీవ కుటుంబము నేత్రాశ ప్రతి ఒక్కటి మనకు ఆకర్షిస్తుంటది ఆకర్షించినప్పుడు ప్రతి ఒక్క మనము తీసివేయాలి ప్రతి ఒక్క దాన్ని మనము రిమూవ్ చేయాలి మన హృదయంలో ఎన్నో వస్తుంది ఎన్నో కలహాలు వస్తున్నాయి ఎన్నో మాట్లాడినారు ఎవరో మనకు చెప్పినందుకు వాళ్ళు ఎట్లా అంట వీళ్ళు ఎట్లా అన్నకు మన మనసు పరదలవుతుంది మనం ఇద్దరు వెళ్ళి వాళ్ళ అద్భుతాన్ని మనం ఈరోజు పెట్టుకుంటాం అది కూడా మనకి ఈరోజు తప్పే అది కూడా మనం ఏం చేసినాం కక్ష పెట్టుకుంటాం ఒకరి మీద కక్ష పెట్టుకోకుండా ప్రేమతోటి మనం సరే అందరిలో ఓకే ఫైన్ దేవుడు చూస్తుంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు దేవునికి అప్ప చెప్తాం ఏమున్నా మనకి ఈరోజు ఆదారం చేస్తుంది ఆ యొక్క ఆదారం చేసినందుకు ప్రతి ఒక్కటి ఆత్మానుసారం ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఉన్నావు దేవుని హెచ్చిస్తాడు ఇక్కడ నువ్వు పడిపోయినాను ఎక్కడైతే నన్ను అక్కడనే పెద్దవి చేసింది అక్కడ సో దేవునికి సాధ్యము దేవునికి శరీర లేదంటే నువ్వు ఆత్మ మనం రక్షించుకుందాం ఈరోజు ఎట్లా మనం ఏం చేస్తు ఏ మాట్లాడుతున్నాం ఎక్కడ పోయి మనం విధేయత లేకుండా మనం నాలుగు మనం ఉన్నాం అనుకో అది శుభము కాదు శరీరం పరిగిపోతాడు శరీరం వెళ్ళిపోయిపోతాడు రెండు తప్పులు మూడు తప్పులు నాలుగు తప్పులు అట్లా చేస్తూనే ఉంటాం మనం మన జీవితంలో ఒక్క తప్పు తోటి ఆగిపోదు ఒక తప్పు చేసినామంటే దాన్ని తప్పు పుచ్చడానికి ఇంకొక తప్పు ఇంకొక అబద్ధం అట్లా ఎన్నో ఆడుతుంటూ పోతుంటాం అట్లా శరీరేక్షలో మనం వినం అనుకో శరీరతోటి మనం ఈరోజు సో యోగు భక్తుని తీసుకుంటే మనము యోగు భక్తుడు ఎంత సేఫ్ అయినా కూడా ఏం చేసిండు దేవుణ్ణి వదిలేడు ఆయనకు ఏమనగానే ఆస్తి పోయింది అన్ని పోయినాయి అన్ని మీద కూర్చొని చెల్లితో రాకుంటే ఆ యొక్క అయినప్పుడు దోస్త చెడి ఆయన కూడా ఆయన ఈరోజు వారి ఏమంటుంది దేవుని వదలవని అంటుంది సో దేవుడే కదా ఈరోజు నిన్ను జీవింపజేసింది ఇక దేవుని వదిలేస్తే దేవుడు ఎట్లా వదిలేస్తాడు సో ఆయన మనసు రెండింటిగా ఇచ్చిండు ఇచ్చిండు కష్టం కష్టం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దూషించొద్దు ఎన్నో కష్టాలు వస్తున్నాయి కానీ దేవుళ్ళు నువ్వు నిలకడగా ఉన్నా లేవు గుణగా ఆయన కూడి నడుచుకోవాలని ఉన్నాం అనుకో మన క్రీస్తు ఏ రూపకంగా నువ్వు ఉంటున్నావు క్రీస్తులో నువ్వు ఏ విధంగా నువ్వు క్రీసులో ఉన్నానన్నా నీ కొరకు నాకు మరణించువు ఒకరి కొరకు ఎవరైనా ఏమైనా హాని చేస్తే జస్ట్ సో ఈరోజు దేవుడు నీ కొరకు మరణించిండు ని నీ కొరకు కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ప్రతి ఒక్కసారి నువ్వు వేసి ప్రభుని దూషణతోటి కక్ష తోటి ప్రతి ఒక్క దానితోటి నువ్వు ఈరోజు సిల్వ వేస్తున్నా ప్రతి ఒక్క ఏ అబద్ధమే మెరుగుతున్నా ఈ రోజు మెయిన్ క్రైస్తవులని క్రైస్తవులు ఎట్లా పడతారు నా గుట్టలు అని నీ పక్కకే వేసి రూపకంగా తండ్రి రూపకంగా నీ యొక్క భార్య రూప వేసి ఉన్నారు సాధారణలో ఏంటంటే కలహము అటువంటి దాన్ని తగ్గకుండా దేవాత్మ ఎన్నో సంచరిస్తుంటారు దాని అన్ని కొత్త నిలబడిన అనుకో యేసు ప్రభునిమవుతాడు యేసు ప్రభు ఆత్మరూపికంగా మనం ఉన్నామనుకో ఆత్మలో మనము జీవించినామనుకో ప్రతి ఒక్క దాన్ని జయించడానికి మనకు ఈ రోజు వీలు ఉంటది ఇంకా ఇంకో వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి చెప్పేసి ఐదు తొమ్మిదో వచ్చ తొమ్మిదో వచ్చి తొమ్మిదో వచనం వెలుగు ఫలము సమాస విధంలో మంచితనము వాటిలో అంటే బ్రైట్నెస్ ఫ్రూట్ అనమాట మన దేవుణ్ణిలో ఉంటే అంత బ్రైట్ గా మనం ఈరోజు వెలుగుతాం ఈ యొక్క చూడాలి చెప్తు ఆహ్వానిస్తారు ఏమనదు క్రీస్తు నామలా గద్దీస్తుందంటే వెళ్ళిపోతారు సో అటువంటి బ్రైట్నెస్ మన ముఖంలో ఈరోజు రావాలి మనం ఫలంలో ఉన్నామంటే వెలుగు వెలుగు మనం ఈరోజు జీవించాలి వెలుగు యొక్క ఫ్రూట్ అనేవి ఇక్కడ ఏమిట ఫలముడు వాటిలో కనబడుచున్నాయి అనమాట వెలుగు ఫలంలో మంచితనము విశ్వాసం సో నీ సత్యము మంచితనము ఇక్కడ నీలో కనవాలి కనబడితే అంటే జీవిస్తావు నువ్వు జీవిస్తావు అనేది ఉంది కనుక ప్రభుకి ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధాల వల్లే నాచుకోనండి మన ప్రీతికరము ఏది అసహకరమో అది చేయకుండా ప్రీతికరమైన సేవ చేయాలి ప్రీతికరమైన ఆయన ఏమన్నదోవార్థ చాటింపు చేయమన్నాడు కానీ మనం సువార్థ చాటింపు చేయాలంటే ఆయనకు ప్రీతికరమైనది మనం ఈరోజు చేయాలి ఆయనకు ఏమేం ప్రీతికరమైనదో అది మనం ఈరోజు చేయాలి దాన్ని పరీక్షించు వెలుగు మనం ఏం చేయాలి వెలుగు సంబంధాల వల్ల మనం ఈరోజు నడుచుకుంటున్నామా నిష్ఫలమైన అంధకార క్రియల్లో ఉండక వాటిని ఖండించుడి మనం అంధకార క్రియలో ఉన్నామంటే శరీరేచలతో మనం ఈరోజు జీవిస్తున్నాం అంటే శరీరం మనము పాయి ఉన్నాం ఏలేవారు మాట్లాడటా అవమానకరమై ఉండాలి అట్టి క్రియలను మనం జరిగిస్తున్నాం ఏం క్రియలు అంధకార క్రియలు క్రియలు అంధకార క్రియలలో పానివారమై ఉండక అంటే క్రియలు చీకటి క్రియలు ప్రతి ఒక్కటి వెలుగు దేవుని యొక్క వెలుగు ముఖం మీద వేసు హృదయంలో వేసుకోడీ మొత్తం వేసుకో సో ఈ రోజు దేవుడు నీకు మరి ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఎంతమంది ఏం చేసినా కూడా క్షమిస్తు ప్రేమ దేవుడు మన దేవుడు ప్రతి ఒక్క రాశ పా తీసివేసి హృదయంలో లైట్ వేసుకో డార్క్నెస్ అందకారం తీసేసి నువ్వు వెలుగుమయంగా ఈరోజు జీవించాలంటే ప్రతి ఒక్క దాంట్లో మనము ఏం చేయాలి దేవుని ఆయనకి ఏది ప్రీతికరమైనయో ఆ ప్రీతికరమైన క్రియలను ఈరోజు మనం అనుకో ఆయన వాక్యంలో ఆయన పాటలో ప్రతి ఒక్క దాంట్లో మనము జీవం కలిగి ఉన్నాం అనుకో సో ఆయన యొక్క ఆయన ఎలా జీవించు మనం అలా జీవించినామను సో ఆయన వెలుగుకరమై మనం ఈరోజు జీవిస్తాము ఏంటంటే వెలుగుకరం ఉన్నప్పుడు మనకేంటే ప్రతి ఒక్క దయ్యమే కానీ ఏదే కానీ మనం చూసి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఏంటంటే నాకు ఏసి తెలుసు వాళ్ళు తెలుసు మరి మీరెవరు అంటారు అక్కడ సో అక్కడ ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళు సో అక్కడ వాళ్ళని గుర్తుపట్టలేదు సో వాళ్ళ పట్టి వాళ్ళ అంగి అక్కడ దయ్యం సో నువ్వు ఏ రీతిగా మనం జీవిస్తున్నా మనం ఉన్నాం తెలుగుమయంగా ఉన్నామా అంధకారంలో మనము జీవిస్తున్నామా ఏ రీతిగా మనము ఈరోజు మనము లైఫ్ లో మనము జీవిస్తున్నాం అటువంటి మనము చేసి ఆయనను చేయాలి ఎలా అనగా అతి క్రియలు చేయవారు రాస జరిగించు పనులను గురించి మాట్లాడటం ఆయనను అవమానకరమై ఉన్నది సమస్యను ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను ప్రత్యక్ష పరచినది అది వెలుగే కదా ఏమి శరీరలు ఏమైనా ఉన్నాయంటే ఖండించాలి ఈయన ఏమై ఉండాలంటే మనం మనము జీవించాలి నిద్రించవు మేల్కొని ఉత్తరం లెమ్ క్రీస్తు నీ మీద ప్రకాశించిందని ఆయన చెప్పుచున్నాడు అందుకే ఈరోజు నిద్రించున్నావా నిద్రించే నిద్రించేసు క్రియలే అందు నువ్వు ఈ మనల్ని మనం చూసుకోను యేసు ప్రభు క్రియలు మేల్కొని ఉన్నావా లేదంటే ప్రకాశించే ఒక సూర్యుడు నీ బ్రైట్నెస్ కావాలా వెలుగుమయంగా ఉన్నవా లేదంటే నువ్వు ముసులు చేస్తే ఆయన సాటి కాదు ఆయనను సేవించినట్టు కాదు ఆయనను ఆయన నీలో జీవించినట్టుగా కాదు ఆయనలో నీళ్ళు జీవించుకోవాలి ఆయన ఎలా సేవ చేసింది ఆయన ఏ విధంగా మాట్లాడి అందరితో ప్రేమగా ఉన్నాడు ఎవరిని ద్వేషించలేదు ఈరోజు సో నిన్ను నన్ను మన మీద ద్వేషిస్తున్నావు వారిని వెళ్ళిపోవు వాళ్ళ మాటలు ఏమైనా కఠినంగా వెళ్ళిపోవు కాదండి ప్రభాత్మలో నువ్వు ప్రార్థం చేయి అటు ప్రతి ఒక్కటి నీకు అనుకున్న నేను నన్ను అందుచేత నిద్రించు క్రీస్తు క్రీస్తు ఈరోజు నీలో నాలో మనం ఏ విధంగా మనము ఈ చేస్తే ఉంటాడు శరీరం మనము దేశం అనుకో ఉంటాడు సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఏసు ప్రభులో జీవించాలంటే ఏసు తీసుకున్నాము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన వచ్చే వరకు మనము ఆ యొక్క ఆ యొక్క వాప్తిశం ప్రతి ఒక్కటి రక్షణ మనము కుప్పకుండా ఉండాలి మార్గంలో సంబంధించిన దాన్ని మనం ఈరోజు సో ఇంకో చూస్తే చూస్తే ఫస్ట్ పీటర్ ఒకటో శరీర విషయంలో శరీర మందు శ్రమ ఫస్ట్ పీటర్ నాలుగో అధ్యాయము రెండవ వచనము ఒకటో పేతురు నాలుగో అధ్యాయం రెండవ వచనం చూస్తున్నాం శరీర విషయంలో శ్రమ పడిన వాడు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాషాలకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టాను ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిక నేమియు నేమి లేక ఇండను శరీర విషయంలో శ్రమ పడిన జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాషాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక లేక ఉండను అంటే శరీర చాలా మంది ఈరోజు జీవిస్తురు జీవిస్తే ఏం చేస్తున్నారు మరణంకే పోతుంది మనకు శరీర విషయంలో జీవించొద్దు పాప విషయమై వాళ్ళు జీవిస్తున్నారు మనము పోకిరి చేష్టలు దురాశలను మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబూతుల విందులు చేయదగినవి విగ్రహ విగ్రహ పూజలు మొదలైన వాటి అందరూ నడుచుకొనచ్చు అన్య జనులను ఇష్టము నెరవేర్చు చుండుటకు కాలమే చాలును మనం పోకిరి చేష్టలు మన చర్చలో ఎంతో మన చర్చలను కాదు ఇక్కడ చూడు పోకిల్ చేస్తారు టీనేజ్ పీపుల్ చాలా మంది చేస్తారు టీనేజ్ పీపుల్ చాలా మంది పోకిల్ చేస్తలతో ఈరోజు ఉన్నారు ఆ దాంట్లో మన కొడుకులు మన అల్లుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నారు వాళ్ళని గడ్డించాలి వాళ్ళ చేష్టలు చేయకుండా మనము ఈరోజు వాళ్ళని సక్రమంగా చేయించాలి అండ్ ఆల్సో ఏం చేస్తున్నారు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు ఏం చేస్తారంటే మద్యపానం ఎక్కువైపోయింది అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైంది ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఈ ఈ సిస్టంలో అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ఉంటాయి త్రాగుబోతుల్లో విందులు చాలా మంది కూడా ఏం చేస్తురంటే క్రిస్మస్ అంటే కూడా చాలా మంది ఏం చేస్తారు రాగుతారు క్రిస్మస్ అంటే కూడా వాళ్ళు రాగుతారు నిన్ను గుర్తు చేసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బాప్తిసం తీసుకున్నావు దేవుల్లో ఉన్నావు కాబట్టి అది ఇంతవరకు సమంజసము కావుట ఏంటంటే క్రిస్మస్ కాబట్టి రావుతారు క్రిస్మస్ లో చాలా మంది ఈరోజు విందులు చేసుకుంటారు చేయదగని విగ్రహ పూజ ప్రతి ఒక్క దానికి నువ్వు పూజ చేస్తున్నావు విగ్రహ పూజలు చేస్తున్నావు మొదలైన వాటి అందు నడుచుకొని ఇష్టం నెరవేర్చు గతించిన కాలమే చానులు అన్య జనులు ఇంతకుముందు విగ్రహ ఆరాధన చేసారు వాళ్ళ కూడా గతించిన కాలంలో నువ్వు కూడా ఈరోజు ఉన్నావా అది మనం పరీక్షించుకోవాలి ఆ పరి ఆపరిమితమైన ఆ దుష్పరిహారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరచు మిమను దూషించుచున్నారు ఎవరు అన్యజనులు అన్న జనులతో కూడా నువ్వు ఈరోజు పరిగెత్తుతున్నావా పూకిరి చేష్టలు చేస్తున్నావు దురాశ చేస్తున్నావు మద్యపానం తీసుకుంటున్నావు అల్లరితో కూడిన అండ్ ఆల్సో రాగుబోత్తుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి మనం ఏం నడుచుకుంటున్నామా లేదా అటువంటి నడుచుకుంటే నువ్వు దేవునికి ఎప్పుడు నువ్వు ఇష్టానుసారంగా ఉంటావు దేవునికి నువ్వు ఎప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తావు ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకోవాలి సజీవులకు మృతులకును తీర్పు తీసినకై సిద్ధంగా ఉన్నవాని వారు ఉన్నారు మృతుల శరీర విషయంలో మానవ తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని జీవించినట్లు వారి కూడా స్వార్థ ప్రకటిపబడను సో మృతుల విషయంలో శరీర విషయంలో ఉన్నారు శరీర విషయంలో మానవ తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో వాళ్ళకు దేవుని బట్టి జీవించినట్టు చేయాలి వాళ్ళు ఆల్రెడీ నశించిపోతారు శరీర విషయంలో నశించిపోతారు అన్ని జనులు సో వాళ్ళకి నువ్వు శువార్త ఎప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పమన్నాడు కదా ప్రతి ఒక్కరికి ఆయన పని నెరవేర్చమన్నాడు ఆయన వచ్చేంత వరకు రెండవలు అక్కడ వచ్చేంత వరకు ఆయన పని నెరవేర్చమన్నాడు కానీ మనం ఎప్పుడు నెరవేరుస్తున్నాం మనము నెరవేరుస్తున్నామా మనము ప్రతి ఒక్కరికి కూడా శువార్థ ప్రకటింపబడాలి అయితే అన్నిటి అంతము సమా సమీపమై ఉన్నది కాగా మీరు బుద్ధి కలవారాయి ప్రార్థన చేయటకు మేలుకోగా ఉండి అయితే మనం ఏం చేయాలి ప్రార్థనలు చేయాలి స్వస్థ బుద్ధి కలవారాయి స్వస్థత బుద్ధి ప్రతి ఒక్క ఏంటంటే ప్రతి ఒక్క ఫలాలను తీసుకొని మనం ఏం చేయాలి ప్రతి ఒక్క దాంట్లో బుద్ధి కలవారాయి ఆయనకు మేలుకోగా ప్రార్థన చేయాలి అప్పుడే కానీ ప్రతి ఒక్కరు అన్య ప్రతి ఒక్కరు సువార్త వాళ్ళు మారుతారు ఎంతో మంది ఎంతో సువార్తలు చెప్తారు అంటే వాళ్ళకు వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఈరోజు వార్త చెప్పాలి సో మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడితే ఒక లాంగ్వేజ్ రాదు సో వాళ్ళకు ఏంటంటే వాళ్ళని వేరే విధంగా మనము తీసుకోవకుండా వాళ్ళని ఏంటంటే దేవుని తట్టు నడిపేయడానికి మనం ఈరోజు చూడాలి మనం ఆల్రెడీ ఉంటున్నాము ఆత్మపూర్ణులై ఉంటున్నాము ఆత్మలో జీవిస్తున్నాము శరీరేచ్ఛలు వదులుకొని మనం ఈరోజు ఆత్మలో జీవిస్తున్నాం కాబట్టి మనము ఉండాలి ఏముండాలి మనకి ప్రతి ఒక్కరిని దేవుని యుద్ధకు తీసుకొని రావాలి సువార్త ప్రకటించాలి ప్రార్థన చేయటకు మేలుకోగా ఉండేది ప్రతి ఒక్కరు మనము ఆ ప్రార్థన చేయాలి ఎన్ని అవర్స్ మనం ప్రార్థన చేస్తున్నాం ఎన్ని అవర్స్ మనం మోకాల మీద ఉంటున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మన పని ఉన్నప్పుడు టైం ఉండదు సో మనము ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మనము తీస్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో మనం ఏంటంటే టైం తీసి దేవునికి సమర్పించాలి బిజీ ఉంటాం మనం కొన్నిసార్లు మనము కొన్ని ట్వెల్వ్ అవర్స్ జాబ్ ఉన్నప్పుడు అసలు మనం ఏంటంటే చేయడానికి రాదు అయినా కూడా దేవునికి మనం ఈరోజు సాధించాలి సో ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్ రైట్ టు స్పీచ్ అని ఇచ్చింది మనకి ఏంటంటే స్వాతంత్రంలో ఉన్నప్పుడు మన ఈ రాజ్యాంగం ప్రకారం మనం ఏం చేయాలి రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ అని కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి మనకు ఆ యొక్క ఫండమెంటల్ ని మనము యూజ్ చేసుకుంటాం ఎక్కడ పోయినా కూడా మనకి ఏదన్నా అయినా కూడా మనం ఏంటంటే కోర్టు కేసులు వేసి ఆడు ఇట్లా అన్నాడు మన యొక్క పరువు తీసినని పరువు దావా చేస్తుంటాం సో ఈ రోజు కూడా నీకు ఏంటంటే ఫండమెంటల్స్ ఉన్నాయి దేవుళ్ళు దేవుల్లో కూడా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం విశ్వాసము ఆశానిగ్రహం అనే ఈ మనం యూజ్ చేసినాం దేవుని యొక్క స్పిరిట్ మనం ఇది మనం ఏంటంటే దేవునిలో మనము స్పిరిట్ ద్వారా మనం ఈరోజు బతుకుతాం ఆయన యొక్క ఆత్మచేత మనం ఈరోజు నడిపింపబడతాం సో ఏంటంటే ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నామా లేదంటే లస్ట్ ఆఫ్ ఫ్లెష్ శరీర కార్యంతో మనం ఈరోజు జీవిస్తున్నామా మనం ఏ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాము ప్రతి మనము ఏంటంటే ఒకసారి మనం పరీక్షించుకొని ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా దేవుని యొక్క ఆత్మతో మనం ఆత్మపూర్లా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళినా కూడా మన అన్న చెప్తుంటాడు రవాణ చెప్తుంటాడు చంద్రశేఖరన్న సో ఎక్కడ వెళ్ళినా కూడా దయ్యాల్ని గర్దించాలి సో వాళ్ళలో ఉన్న దయ్యం వచ్చి మనల్ని ఏంటంటే మన జాబ్ని చెడగడుతుంది ఏసు క్రీస్తు మనం గర్దిస్తుందని పేరు పెట్టినాం అనుకో సో ప్రతి ఒక్కరు అక్కడ సైలెంట్ అవుతారు ప్రతి మన మీదకి ఎవరు రారు ఆత్మ ఉండాలి ఆత్మలో మనము ఈరోజు జీవించాలి నీకు ఏది జరుగుతుంది అది ఆత్మలో నీకు ఈరోజు తెలిసిపోతుంది ప్రతి ఒక్క మనం ఆత్మలో జీవించి మన యొక్క సంఘంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనము ఆ యొక్క రీతిగా ఉన్నాం అనుకో దేవుని యొక్క రాజ్యం నాకు మనం ఈ రోజు వారసులం అవుతాం చిన్న వాక్యం దేవుడు జీవించాక ఆమెను చిన్న మాట ప్రార్థన చేద్దాం నీకు వందనాలు దేవాస్తాం బిడ్డ మేము ఆత్మ పరిశ్రమ మాట్లాడుతున్నాం శరీర కార్యము ఎవరికి ప్రకటించడం మా ప్రభావం సాయం చే తీసుకున్నాను చేయడం అప్పుడు చూసే విధంగా మేము స్వరాజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి